గణపతి పవే కవీనాముస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత శివంగో తిభి సేదసాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమస్మార్యపర్యంతం వందే గురుపరా ఇక్కడ శ్లోకం సరిగ్గా ప్రింట్లో మిస్టేక్ ఉ వస్తుంది ఓకే మళ్ళీ చెప్తాను నా సన్న సన్న నదసన్న మహన్న చాను నీ పుమాన్ పుంసకేకబీజం యైర్బ్రహ్మ తమనుపాసికచిత్తై ధన్యా జురితరేద్ధా ంభీరమైన శ్లోకం ఇది మళ్ళీ ఓసారి అందాము మొత్తం అంతా కలిపి చెప్తాను నేను నా సన్న సన్న సదసన్న మహన్న చాను నీ పుమాచ న పుంసకమే కబీజం ైర్హ్మ తత్సముపాసితమేక చిత్త అలాగే ఉందా సమనుపాసితం అనుందా సమనుపాసితం సమనుపాసితం అనుందా సమముపాసితం అనుందా మూ మూ పెట్టుకోవాలి సమం నువ్వు కాదు మూ పెట్టుకోవాలి సమముపాత మేక చిత్తై అని మూ పెట్టుకోండి నా పుస్తకం కరెక్ట్గా వచ్చింది మూ ఉండాలి మూంటే ఇంకా క్వశ్చన్ లేదు మూ ఉంటే మూడు నువ్వు ఉన్నవాళ్ళు మూ పెట్టుకోండి సమం ఉపాసితం మళ్ళీ చెప్తున్నాను ఎయిర్ బ్రహ్మ తత్ సమముపాసితమేక చిత్తై ధన్యా విరే జురితరే భవ పాశబద్ధా ఉపాసికచిత్తై అని ఉంది ఒకసారి పదచ్చేదని చేద్దాం నా అసన్ అసన్ అని కాదు అసత్ అనండి అసత్ నా సత్ నా సదసత్ నా మహత్ నా చను నా స్త్రీపుమాన్ నపూసకం ఏకబీజం యై బ్రహ్మ తత్ సమం ఉపాసికచిత్యాజు ఇతరే భవపాషద్ధా ఇలాంటి శ్లోకం చదివేప్పటికీ ఎంతో ఉత్సాహం అనిపిస్తుంది అంటే ఉత్సాహం ఏంటంటే మనం దారి తప్పలేదు మనం మంచి దారిలో ఉన్నాము అనే భరోసా కలిగించే శ్లోకం ఉపాసితం ఉపాసన చేయబడినది అప్పుడు ప్రతి మనిషి చేస్తాడు ముందు మీరు అది గమనించాలి ఉపాసన చేయని వాడేవాడు అందరూ ఉపాసన చేస్తారు ఏకచిత్తై ఉపాసి ఏకాగ్రమైన మనస్సుతో ఉపాసన చేస్తారు ఇప్పుడు డబ్బు సంపాదించే ఎంత ఏకాగ్రతతో సంపాదిస్తారో మీరు గమనించారా అది ఉపాసన కాదు డబ్బుని ఉపాసన కాదు తర్వాత పైగా కుబేర యంత్రము అని ఇక్కడ పెట్టుకుంటాడు అది ఉపాసనే కదా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటాడు తర్వాత రూపాయలతో తో పూజ చేస్తాడు దీపావళి నాడు అదంతా ఉపాసన డబ్బును ఉపాసన చేస్తాడు భోగాల్ని ఉపాసన చేసేవాళ్ళు వీళ్ళు ఇంకో అడుగు ముందుంటారు డబ్బు ఉపాసన చేసేవాడు అప్పుడప్పుడు ఉపాసన డబ్బు మానేసి మరో ఏదైనా పట్టుకోవచ్చు కానీ భోగాలనే ఉపాసన చేస్తూ ఉంటాడు ఎంతటి క్రూర కృత్యాలనైనా చేస్తాడు కన్నా తల్లిదండ్రులను కూడా దూరం చేస్తారు కేవలం భోగం కోసం ఎంతటి దురాగతాలనైనా ఆచరిస్తారు కేవలం భోగం కోసం అంత ఏకాగ్రమైన చిత్తంతో భోగాన్ని ఉపాసన చేస్తారు ఆ విధంగానే సంసారం బంధంలో చిక్కుకుని ఉంటారు భవ పాశ బద్ధ సంసారం అనే ఇప్పుడు ధనమును మనం ఉపాసిస్తాం మనం అన్ని ధనం ఉపాసించండి అని చెప్పి ఆ ధనం వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది అయ్యో పాపం వీడిని ఇంతకాలం నన్ను వీడు ఉపాసించారు కదా అని ఆగదు వెళ్ళిపో అలాగే భోగాలు ఉన్నాయి మనం భోగాలను ఉపాసన చేస్తే ఆ భోగాలు మనకి రోగాల్ని అందజేస్తాయి తప్ప మనకేం ఉపకారం చేయనే చేయం సో ఈ విధంగా సంసారాన్ని ఉపాసన చేసి వాళ్ళు ఆ సంసారం యొక్క బంధంలో చిక్కుకుపోయి ఉంటారు త్రాళ్ళుతో కట్టేసినట్టుగా భవము అనే పాశముల చేత భవము సంసారం పుట్టుక మరణము అనే రెండు హద్దులు ఉంటాయి ఈ రెండు హద్దుల మధ్యన సుఖదుఖముల ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ అస్వతంత్రులుగా ఉండి భోగ లాలస్సులై ధనమునకు బానిసలై మనుషులు సంసార బంధంలో ఉంటారు సంసార బంధం అంటే ఎలా ఉంటుందో చెప్పాను సార్ అలా ఉన్నారు ఇతరే భవపాషా కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఈ సంసారాన్ని ఉపాసించారు వాళ్ళు బ్రహ్మను ఉపాసిస్తారు బ్రహ్మ అంటే ఏది సత్యమో అది బ్రహ్మ సత్యము జ్ఞానం అనంతరం బ్రహ్మ బ్రహ్మ సత్యం మరైతే జగత్తు సత్యం కాదా కాదు జగత్తు సత్యం కాదు జగత్తు మిథ్య పోనీ సత్యం కాని దాన్ని అసత్యం అనొచ్చు కదా మళ్ళీ ఈ మిథ్యను ఎందుకు పెట్టారు అంటే చూడండి అసత్యం అని మీనన్నా మాకేమో అభ్యంతరం లేదు అసత్యమేది జగత్తు అసత్యమే అయితే మిథ్యం ఎందుకనాల్సి వచ్చిందంటే అది చాలా బలంగా అనుభవానికి వస్తుంది ఎవడైనా అసత్యమైతే అనుభవానికి ఎందుకు వస్తుంది అని ఓ వెళ్ళి ప్రశ్న వేసే సందర్భం అసత్యము అనుభవానికి రాదు కానీ అసత్యమై అనుభవానికి వచ్చేదాని పేరు విథ్య లైక్ సినిమా సినిమా ఎంత బలంగా అనుభవానికి వస్తుందో తెలుసుకోండి చాలా బలంగా అనుభవానికి వస్తుంది ఇప్పుడు మీకు జీవితంలో ఏదైనా కొన్ని ఘటనలు అవుతూ ఉంటే మీరు ఎంత టెన్షన్లో లేకపోతే ఎంత ఎక్సైటెడ్గా ఉంటారు చాలా ఎక్సైటెడ్గా టెన్షన్లో ఉంటారు టెన్షన్లో కానీ ఎక్సైటెడ్గా కానీ జీవితంలో ఘటనలు అవుతున్నప్పుడు సినిమా చూస్తున్నప్పుడు సరిగ్గా లాగే ఉంటారు మీరు ప్రయాణం చేస్తున్న రైలు యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయితే మీకు ఎంత టెన్షన్ ఉంటుందో సినిమా చూసేప్పుడు ఆ రైలు అలాగ అవుతున్నప్పుడు అంత టెన్షన్ ఉంటుంది అంత ఇన్వాల్వ్మెంట్ అంటే మనస్సు తప్పింకేమీ కాదు అంత మనస్సే కాబట్టి సినిమా చాలా బలంగా అనుభవానికి వస్తుంది చాలా దృఢంగా అనుభవానికి వస్తుంది కానీ అది మిథ్య ఇట్ ఈజ్ నాట్ గేర్ అది సత్యం కాదు అసత్యం సో అసత్యమై ఉండి అంత బలంగా అనుభవానికి వస్తుంది కనుక దానికి మిథ్య అని పేరు పెట్టారు అంతే తప్ప అదేదో మిథ్య అంటే మరొకటి ఏదో ఇదో బ్రహ్మ సమాజంలో ఉంది మేము అద్వైతులము అనుకునే వాళ్ళలో కూడా మిథ్యా అంటే అది సత్యము కాదు అసత్యము కాదు అదేదో సంథింగ్ సంథింగ్ డిఫరెంట్ ఇన్బిట్వీన్ ఏమంటే ఇన్బిట్వీన్లు ఉంటాయి కొన్నింటికి కొన్నింటికి ఇన్బిట్వీన్లు ఉండవు ఇప్పుడు ప్లస్ మైనస్ లేకపోతే ప్లస్ మైనస్ కాదు నార్త్ పోల్ సౌత్ పోల్ మ్యాగ్నెట్ ఉంది నార్త్ పోల్ సౌత్ పోల్ ఇన్బిట్వీన్ ఏముంటుంది దానికి ఇన్బిట్వీన్ ఏముండదు వాళ్ళని మీరు ఇన్బిట్వీన్ ఏదైనా ఊహిస్తే ఊహించవచ్చు బట్ ది పాయింట్ ఈజ్ సత్యము అసత్యము అయితే సత్యం అవ్వాలి అందరూ అసత్యం అవ్వాలి ఇన్బిట్వీన్ అంటూ ఏముండదు కాబట్టి మిథ్య అంటే అది అసత్యము కానీ మరొకటి అనే భ్రమ సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళలో ఉంది జగన్ మిథ్య అంటే ఇష్టపడరు జగన్ మిథ్య అంటే ఇష్టపడరు శంకరాచార్యని చెప్పలేదంటారు కూడా పైగా జగన్ మిథ్యా అని చెప్పారు మరి ఏం చెప్పారు శంకరాచార్య జగత్ సత్యం అని చెప్పారా జగన్ మిథ్యా అనే చెప్పారు కాబట్టి ఎనీవే కాబట్టి ఈ జగత్తు అది మిథ్య దాన్ని ఉపాసన చేస్తే మనకి లభించే బంధమే మిగులుతుంది తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు కాబట్టి జగత్తుని ఉపాసన చేయకూడదు శ్రీరామకృష్ణుడు వారు పడవ నీటిలో ఉంటుంది తప్ప నీరు పడవలో ఉండకూడదు మీరు పొడవలోకి వస్తే ఆ పొడవ బతుకేమవుతుంది మునిగిపోతుంది అలాగే మనం జగత్తులో ఉండాలి తప్ప జగత్తు మనలో ఉండరాదు కాబట్టి జగత్తులో ఉంటాం మిథ్యా జగత్తులో మనం ఉన్నాము అనే సత్యాన్ని తెలుసుకుంటూ ఉండాలి అలా తెలుసుకోలేకపోతే ఆ జగత్తునే ఉపాసిస్తూ కూర్చుంటే జీవితం కూడా వ్యర్థమైపోతుంది జగత్తుని ఉపాసించకూడదు అయితే దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే సపోజ్ మీరు దేవుణ్ణి పూజ చేస్తున్నారనుకోండి అది కూడా జగత్తుని ఉపాసించినట్లు అయ్యే ప్రమాదం ఉన్నది దేవుణ్ణి పూజ చేసినప్పుడు కూడా జగత్తు యొక్క ఉపాసనే అయ్యే అవకాశం ఉన్నది చాలా సందర్భాల్లో అలాగే ఉంది మొత్తం కామ్యకర్మలంతా కూడా జగత్తు యొక్క ఉపాసనే అవుతుంది ఇప్పుడు దేవుణ్ణి మీరు పూజ చేసి డబ్బు కోసం దేవుణ్ణి పూజ చేస్తున్నారనుకోండి అది జగత్తు యొక్క ఉపాసన దేవుడి యొక్క ఉపాసన జగత్తు యొక్క ఉపాసనే ఇప్పుడు ఈ అమ్మాయి తండ్రి బాగా డబ్బున్నవాడు ఆయన కొక్కరితే కూతురులోని పెళ్ళాడాడు అనుకోండి వాడి ప్రేమ ఎక్కడున్నట్టు తర్వాత పెళ్ళాడిన తర్వాత మనస్సు మార్చుకుని డబ్బుకి సంబంధం లేకుండా ఆమెను ప్రేమించేడంటే బాగుపడ్డాడని అర్థం కానీ అసలు అప్రోచ్ బాగుపడచ్చు ముందు సంసారాన్ని ప్రేమించి తర్వాత సంసారాన్ని విరక్తుడైరుణ్ణి ప్రేమిస్తే అది మంచిది అలా చేయొచ్చు కానీ అసలు డబ్బున్న తండ్రి కూతురు ఒక్కతే కూతురు డబ్బున్న అమ్మాయి కాబట్టి వెళ్ళేటంటే చాలామంది చేస్తారు అలాగా చాలామంది చేస్తారు మరి జాతకాలు కుదరకపోతే ఏం చేస్తారు కుదురుతాయి జాతకాలు అనేవి కుదురుతాయి వాటిని కుదర్చడం పెద్ద పరంగా ఎలా కావలసే అలా కుదర్చు కాబట్టి ఇప్పుడు టెలివిజన్ టీవీలో ఆయన కూర్చొని ల్యాప్టాప్ ఎదుగున్నా పెట్టిన మీరు పుట్టినరోజు ఏదో చెప్పండి అంటే ఆయన చెప్పిన వెంటనే మీరు పుట్టినరోజు ఎక్కడి నుంచి టెలిఫోన్లో చెప్తారు చెప్పిన వెంటనే ఎక్కడ పుట్టారంటే కాకినాడలో పుట్టారు ఓ అలా కానీ ఆయన మీ భవిష్యత్తు అంతా చెప్పేస్తున్నట్టంటే ఇట్ ఈస్ సచ్ఎ ఫిలిమ్సీ థింగ్ దాన్ని ఇటైనా అవచ్చు అటైనా అవచ్చు దాంట్లో ఎంత సైన్స్ ఏమేమి ఉన్నట్టుగా లేదు ఊరికే నాకు పుట్టినరోజు గుర్తు లేదన్నారనుకోండి మీరు మీ పేరు చెప్పండి అంటారు పేరుని బట్టి మళ్ళీ చెప్పేస్తుంది అంత ఫ్లిజీగా ఉంటుంది అది అనివే సో అది పాయింట్ వేసే మీరు జగత్తుని ఉపాసన చేసినట్టే అవుతుంది డబ్బుని డబ్బు కోసం దేవుణ్ణి ఉపాసన చేస్తే జగత్తును ఉపాసన చేసినట్టే అవుతుంది స్వర్గం కోసం దేవుణ్ణి ఉపాసన చేస్తే అది కూడా జగత్తు యొక్క ఉపాసనే కాబట్టి ఈ ఉపాసన అన్నది చాలా ఆలోచించాలి కాబట్టి మనం జగత్తును ఉపాసన చేయకూడదు మరి ఎవరిని ఉపాసన చేయాలి బ్రహ్మను ఉపాసన ఆ బ్రహ్మ సమము బ్రహ్మ యొక్క లక్షణము సమము ఆ బ్రహ్మని మీకున్న భావజాలం అంతా బ్రహ్మనిత్రు రుద్ధి అలా చేరుకోవచ్చు బ్రహ్మ సమము ఏవో కథలు ఉంటాయి దేవాసుక సంగ్రామం ఉంటుంది దేవతలు రాక్షసులు కొట్లాడుకుంటున్నారు దే దేవుడు దేవతల పక్షాన ఉంటాడు రాక్షసులని వ్యతిరేకిస్తాడు అన్నట్టుగా కథ సో అక్కడికి దానివల్ల ఆ కథను కనుక సరిగ్గా తెలుసుకోకపోతే ఆ దేవుడు పార్టీ బాజీలో ఉన్నవాడైపోతాడు పార్టీ బాజీ అంటే ఒక పక్ష ఒక పార్టీలో చేరి ఇంకో పక్షితో కొట్ ఇంకో పార్టీతో కొట్లాడేవాడైపోతాడు దేవుణ్ణి ఆ విధంగా వ్యాఖ్యానించటము తప్పదు దేవుని యొక్క తత్వమే తెలియకపోవడము దేవుడు పార్టీకి చెందిన మనిషి కాదు మనిషి కాదు పార్టీకి చెందినవాడు కాదు దేవుడు తత్వము ఎటువంటి తత్వము పార్టీకి చెందిన తత్వం కాదు సమము సమము అది ఈశ్వరుని యొక్క గుర్తింపు కొండ గుర్త్ అంత ఈశ్వరుడు సముడు సముడుగా ఉంటాడు కాదండి మరి అక్కడ దేవతలు రాక్షసులు కొట్లాడితే దేవతల పక్షాన్ని పనిచేసినట్టుగా కథ చెప్పారంటే అది కథ అది లిటరల్గా తీసుకోకూడదు దాంట్లో ఉండే సింబల్ తీసుకోవాలి మీ హృదయంలోనే దేవతలు ఉంటారు రాక్షసులు ఉంటారు మీకు డబ్బు మీద లోభం కలిగితే అదే రాక్షసుడు కానీ ఆ రాక్షసుడి పేరే హిరణ్య కశిపుడు వినలేదా పేరెప్పుడు హిరణ్య ఉంటే బంగారం కశిపు ఉంటే బొంత బంగారం బొంతలో పెట్టుకున్నాడంటే దాని అర్థం ఏంటి అది హిరణ్యాక్షుడు అక్షుడు అంటే చూపు హిరణ్యం అంటే బంగారం మీరు బంగారం బంగారం బంగారం బంగారం అంటుంటే మీరు హిరణ్యాక్షుడు అయిపోతారు ఆ బంగారాన్ని కొని ఇక్కడా అక్కడ దాచిపెట్టుకుంటూ ఉంటే మీరు హిరంగ కసిపుడైపోయింది సపోజ్ మీకున్న కొడుకో కూతురు చాలా ప్రేమగా భక్తిగా ఉన్నారనుకోండి డబ్బు మీద శ్రద్ధ లేకుండా వాళ్ళే ప్రహ్లాదు మీ హృదయంలో పవిత్రమైన భావనలు సంసార భావనలన్నీ అసురులు రాక్షసులు సాత్విక భావనలన్నీ దేవతలు ఇప్పుడు చెప్పండి దేవుడు ఏ ఉన్నాడు దేవుడు పత్తి బజీలో లేడు మీ పక్షానే ఉన్నాడు ఇక్కడొచ్చి మీరు ఎలా ఉండాలి అసుర వాసనలు లేకుండా ఉండాలి అప్పుడు మీ పక్షాన్ని ఉంటాడు దేవుడు అంతే తప్ప అదే అభిప్రాయం తప్ప రెండు గ్రూప్స్ ఉన్నాయని ఈ గ్రూప్లో చేరి ఆ రెండో గ్రూప్ వాళ్ళని దెబ్బతీయడమే పనిగా పెట్టుకుని కుట్రలు మోసాలు చేస్తూ రెండో గ్రూప్ వాళ్ళని దెబ్బతీస్తూ ఉంటాడు దేవుడు అనే విధంగా ప్రతిపాదన చేయడము చాలా తప్పు కావ్యకండ గణపతి ముని ఆయన వాపోయినాడు ఈ కథలు వచ్చి మన హిందూ ధర్మానికి చాలా హానిని చేసినవి అని వాపోయినాడు మీరు భాష్యాలు జరిగారు చాందోక్యంలోనూ బృహదారం యొక్క శంకరుడు ఈ దేవాసుర సంగ్రామాన్ని గురించి ఎంత బాగా వ్యాఖ్యానం చేశారో మీరు చూసి ఉన్నారు చూడండి పుస్తకాలు కూడా వచ్చాయి బృహదారం యకంలో వన్ ఫో వన్ ఫో ప్రారంభమే దేవాసురాసన్యత్తా ఆసన్ అని ప్రారంభం అవుతుంది వన్ ఫో వన్ ఫోర్ అంటే తెలిసిన మొదటి అధ్యాయం నాలుగో బ్రాహ్మణం ప్రారంభంలోనే ఆ దేవతలు ఆ అసరులు ఏమిటో చూడండి తెలుగు పుస్తకం తీసి కాబట్టి దేవుడు సముడు ఓ పార్టీని ఇంకో పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తాడన్నది అవన్నీ కథలు దేవుడు సముడు నమే ద్వేషోస్తి న నాకు ద్వేషం చదగ్గవాడు లేడు ప్రియుడు లేడు ప్రియుడు అంటే పక్ష అంటే మా మా నేను నాకు ఇష్టమైన వాడు అలా ఎవడు లేడు ద్వేష పెదగిన వాడు ఈ ద్వంద్వం ఇది ద్వేష ప్రియ అటువంటి ద్వంద్వము నాకు నేను సముడను అని శ్రీకృష్ణుడు చెప్తాడు కదా సమ నిర్దోషం హి సమం బ్రహ్మ కాబట్టి బ్రహ్మ సమము ఇప్పుడు శీతము ఉష్ణము ఉందనుకోండి శీతమన్నా హీటే ఉష్ణము అన్నా రెండు హీటే హీట్ అంటే అగ్ని అగ్నితత్వము అదే దాని పేరే శీతము దాని పేరే ఉష్ణము అగ్ని తత్వము సమము ఆ వాతావరణంలో శీతోష్ణాలు అనే తేడాలు వస్తాయి తప్ప అగ్నితత్వము సమము నీరు సమము పృథివి సమము వాయువు సమము ఆకాశము సమము మాయాశక్తి సమము ఈశ్వరుడు సముడు సముడు అన్నా సమము అన్నా ఒకటే అక్కడ డూ అవివక్షితము డూ అని ఉడితే ఏదో పెట్టాలి కాబట్టి పెట్టాను తప్ప ఓ పెద్ద ఆయననే అభిప్రాయంతో పెట్టిన డూ కాదు ఇట్స్ లైక్ మిస్టర్ ఎలక్ట్రి మిస్టర్ ఎలక్ట్రిసిటీ అన్నారనుకోండి అంటే ఎలక్ట్రిసిటీ డూ అయిపోడు మిస్సెస్ విద్యుత్తు అన్న విద్యుత్ స్త్రీలి శబ్దం సంస్కృతం మిస్సెస్ విద్యుత్ అన్నారు కదా అని ఓ అమ్మాయి అయిపోదు తత్వము కదా ఈశ్వరుడు సముడు ఏమంటే ఈశ్వరుడు సముడు అన్నారు కదా అంటే ఆయన పురుషుడా స్త్రీయా అంటే పురుషుడు కాదు స్త్రీ కాదు అంటే ఒకడు అతి తెలివితేటలు వాడు ఒకడు ఉంటాడు వాడేమంటాడు ఓహో అలాగా పురుషుడు స్త్రీ కదా ఓహో నాకు తెలిసిపోయింది ఈశ్వరుడు ఎవడు ఈశ్వరుడు హిజ్రిరా హిజిరా అంటారు కదా ఇలాంటి అతి తెలివితేటలు నువ్వు ఉపయోగించద్దు అటువంటి వాడు ఒకడు ఉంటాడు లోకంలో వాడిని ఉద్దేశించి ఈశ్వరుడు హిజ్రా కూడా కాదు నా స్త్రీ నపుమాన్ నపు సకం ఏమండి ఇప్పుడు ఘటము ఉన్నది ఏనుగు లేదు ఇదిగో ఘటం ఇదిగో ఇది ఘటము ఉన్నది ఏనుగు లేదు ఏనుగు లేదు కదా ఖాయే కదా ఓకే ఇప్పుడు ఈశ్వరుడు ఘటము ఉన్నది అంటే ఘట సన్ ఏనుగు లేదు అంటే గజహ అసన్ ఇప్పుడు ఈశ్వరుని మీరు ఏ కేటగిరీలో వేస్తారు సన్ అనే కేటగిరీలో వేస్తారా అసన్ కేటగిరీలో వేస్తారా మీరు కనుక బుద్ధిమంతులైతే ఆలోచించాలి అదెలాగది ఈశ్వరుడు ఘటము యొక్క సత్త వంటి సత్త అయితే అది ఎటువంటి సత్త ఆ ఘటం పగిలిపోతే ఏమవుతుంది ఘటము లేదు అని చెప్పాల్సి వస్తుంది ఏ లేదు అని అన్నట్టుగా అది అది ఎటువంటి లేదు అది ఇక్కడ ఇంకో చోటు ఉంటుంది కాబట్టి ఈ ఉంది లేదు అనే మీ పరిభాషలు ఏవైతే ఉన్నాయో అది దేశకాల పరిచ్ఛేదములు కలిగిన పరిభాషలండి ఇప్పుడు నేనంట చెప్తాను చూడండి దేవుడు ఉన్నాడు అన్నారనుకోండి మీరు ఎక్కడున్నాడు అని అడుగుతాడా విన్నవాడు అడుగుతాడా అంటే మీ ఉన్నాడు అన్నది మిస్లీడింగ్గా ఉందా లేదా ఎందుకంటే మీరు దేవుడు ఉన్నాడు అనగానే ఎక్కడున్నాడు అని ప్రశ్న అడిగించి ఉందా వాక్యం నేను ఆ ప్రశ్న ఎందుకు అడిగాడు అతను అంటే ఉన్నది ఏదైనా ఎక్కడో ఒక చోట ఉండాలి అన్నట్టుగా ఉంది అది ఈశ్వరుణ్ణి ఆ కేటగిరీలో వేస్తారా ఈశ్వరుడు ఉన్నాడు ఎక్కడున్నాడు అంటే ఈ మధ్యన పుస్తకం ఒకటి బహుమానం ఇచ్చారు అమ్మగారి నాకు ఆ పుస్తకం ఆవిడంత కష్టపడి కొని తీసుకొచ్చి ఇచ్చారని ప్రేమతో నేను ఆవిడ ఇచ్చినందుకు ఓ నాలుగు పేజీలు చేశాను ఈశ్వరుడు ఒకప్పుడు భూలోకం మీద ఉండేవాడు ఇప్పుడు భూలోకంలో లేడు గోలోకంలో ఉన్నాడు రాశాడు ఆయన కాబట్టి ఈశ్వరుడు ఉన్నాడు ఎక్కడున్నాడు గోలోకంలో ఉన్నాడు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు లోకంలో అంటే మీరు ఈశ్వరుణ్ణి అంటే గోలోకంలో ఉన్నాడు అంటే భూలోకంలో లేడు పొని ఇప్పుడు లేకపోతే ఒకప్పుడు ఉండొచ్చు కానీ పాతాల లోకంలో మాత్రం ఎప్పుడూ లేడు నరకంలో ఉంటాడా ఈశ్వరుడు ఎప్పుడూ ఉండడు కాబట్టి ఈశ్వరుణ్ణి కూడా ఉన్నాడు ఎక్కడా వైకుంఠంలో లేడు ఎక్కడ నరకంలో అని మీ యొక్క పరిచ్ఛిన్నమైన బుద్ధితో ఉన్నాడు లేడు అనే వి అనే ఆ విశేషణాలను ఈశ్వరుడికి వేసి ఈశ్వరుణ్ణి మరి ఒక పరిచ్ఛిన్నమైన ఒక తత్వంగా తయారు చేసి పెట్టటము ఈ పొరపాటు నువ్వు చేయవద్దు అయితే మరి ఉన్నాడు లేడు కాకుండా ఇంకొకటి ఏదైనా ఉంటుందా ఉంటుంది ఉంటుంది ఉన్నాడు లేడు అనే ద్వంద్వమునకు అతీతమైనది ఒక తత్వం ఉంటుంది నేను మీకు దృష్టాంతం చెప్తా ఇది నాకు నచ్చిన దృష్టాంతం సింపుల్గా ఉంటుంది పని అవుతూ ఉంటుంది అందుకోసం అదే చెప్తూ ఉంటారు మీరు చెరువు దగ్గర గండిపేట వెళ్ళారు గండిపేట చెరువు దగ్గరికి వెళ్ళారు చెరువు నిర్మలంగా నిశ్చలంగా ఉంది ఏమండి ఇప్పుడు నేను అడుగుతా చెప్పండి కెరటములు ఉన్నాయా ఏం లేవని చెప్పాలండి నిశ్చలంగా ఉందన్నా కదా నేను లేవు ఏమండి గరటములు లేవు ఈ లోపల గాలి వీచి ఆ చెరువు అంతా డిస్టర్బ్ అయిపోయి అల్లకలోలం అయిపోయింది ఇప్పుడు అడుగుతారు చెప్పండి కెరటములు ఉన్నాయా ఉన్నాయి ఏమండి మళ్ళీ కొంతసేపటి గాలి తగ్గిపోయి చెరువు నిశ్చలంగా అయిపోయింది ఇప్పుడు గెరటములు ఉన్నాయా లేవు చూడండి కెరటములు అనేప్పటికీ ఉన్నాయి లేవు కానీ ఉన్నాయి అన్నప్పుడు ఉన్నది కాదు లేదు అన్నప్పుడు లేంది కాదు ఉన్నాయన్నప్పుడు లేందన్నప్పుడు కూడా తనదైన మహిమలో తానే నిలిచి ఉన్నది ఈ ఉన్నాయి లేవు అనే ద్వంద్వమునకు అతీతంగా నిలిచి ఉన్నది ఒకటి ఉన్నది ఉందంటారా లేదంటారా అదేమిటి మీరు కెరటమునకు ఉన్నది లేదు అని రెండు కేటగిరీలు ఉంటాయి ఆపోజిట్స్ ఉంటాయి కెరటాలకి నీటికి ఆ రెండు ఆపోజిట్స్ కూడా ఉన్నాయి పెరటములు ఉన్నప్పుడు నీరుంటుంది పెరటములు లేనప్పుడు కూడా నీరుంటుంది నీరు లేకపోవడం అనేది ఏది ఉండదు అలా అర్థం చేసుకోండి మీరు ఆ దృష్టాంతం అలా తీసుకోండి చేట్టు మీద నీళ్లు లేవని అలా అనకూడదు ఆ దృష్టాంతం మటుకే తీసుకోవాలి నీరు ఎప్పుడూ నీరు ఉండడం కాదు ఉంది లేదు అనే ద్వంద్వములకు అతీతంగా నీరుంటుంది మేఘములు ఉన్నవి మేఘములు లేవు ఆ ద్వంద్వాలకు అతీతంగా ఏముంటుంది ఆకాశం ఉంటుంది ఆకాశం ఉంది లేదు అని రెండు ఉంటాయా ఉండవు తుఫాను ఉంది తుఫాను లేదు అనే ద్వంద్వాలకు అతీతంగా సముద్రం ఉంటుంది కాబట్టి అలాగే వీడున్నాడు వాడు లేడు అది ఉంది ఇది లేదు ఈ మాట మొత్తం జగత్తుని పెట్టచ్చు మీరు జగత్తుంది సృష్టికి తర్వాత జగత్తు ఉంది ప్రళయం తర్వాత జగత్తు లేదు సో ఈ విధంగా ఉంది లేదు అనేటువంటి పరిచ్ఛిన్నమైన మనస్సు చేత కల్పించబడిన సత్ అసత్ అనే రెండు వర్గములు ఏవైతే ఉన్నాయో రెండు కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో పరమాత్మను మీరు ఏ క్యాటగిరీలో వేస్తారు అంటే ఆ రెండు కేటగిరీస్ కూడా పరమాత్మకు అన్వయించవు నా సత్ నా అసత్ అయితే ఈ ఇన్బిట్వీన్ కేటగిరీ ఒకటి బేసీ వాడు ఒకటి ఉంటాడు ఇన్బిట్వీన్ కేటగిరీ జగత్తు మిథ్యా అంటే ఇన్బిట్వీన్ అన్నట్టుగా ఇన్బిట్వీన్ ఈ ఇన్బిట్వీన్ కొన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది ఇప్పుడు ఒక వంకాయలు ఎంత కేజీ పది రూపాయలు అంటాడు అతను ఆరు రూపాయలకి ఇస్తావా ఇవ్వనంటాడు అప్పుడు ఇన్బిట్వీన్గా ఎనిమిది రూపాయలకి అతను దిగి వస్తాడు మీరు రూపాయలకి పెరుగుతాడు కొనుక్కుంటాడు అలాగే జగత్ వంకాయలు బేరం ఇది ఈ బేరాన్ని మీరు తత్వంలో ప్రవేశపెట్టకూడదు ఏమంటే జగత్తు ఉన్నదా లేనిదా చూడు ఉన్నది అంటేనేమో ద్వైతం అయిపోతుంది లేదు అంటే శూన్యవాదం అయిపోతుంది కాబట్టి మనం ఇన్బిట్వీన్ పెట్టుకున్నాము అని అది కుదరదు ఇప్పుడు వంకాయల బేరం కుదిరినట్టుగా ఉన్నది లేనిది ఇంకా కుదరదు ఎందుకు కుదరదు అంటే ఉన్నది అని మీరు అన్నారంటే లేదు అనే కేటగిరీని తిరస్కరించినప్పుడు మాత్రమే మీరు ఉన్నది అని చెప్పగలుగుతారు లేదు అన్నారు అంటే ఉన్నది అనే కేటగిరీని పూర్ణంగా తిరస్ కంప్లీట్గా తిరస్కరించినప్పుడు మాత్రమే లేదు అని చెప్పగలుగుతారు ఒకసారి లేదు అని చెప్పిన తర్వాత దాంట్లో ఫిఫ్టీ ఉంది అనే మాట ఉంటుందండి అలా ఏమైనా ఉంటుందా ఇప్పుడు గోలు ఈ ఫుట్బాల్ ఆడతారు గోలు పడిందా అంటే ఫిఫ్టీ పర్సెంట్ గోల్ అంటే అర్థం ఏంటి 50% పర్సెంట్ గోలైందంటే అర్థం ఏంటి అలాంటిది ఏమైనా ఉంటుందా ఇప్పుడు మీ జేబులో వెయ్యి రూపాయలు ఉన్నాయా అంటే ఫిఫ్టీ ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయంటే ఫిఫ్టీ పర్సెంట్ ఐదు వందలు ఉన్నాయని కాదు డోంట్ కమ్ అవుట్ లైక్ దాట్ దృష్టాంతాన్ని పాడు చేసి పనిచేయకూడదు దృష్టాంతాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆయన బతుకున్నాడా పోయాడా అంటే ఫిఫ్టీ అంటే అర్థం ఏంటి డెత్ సర్టిఫికేట్ ఏమన్నారనుకోండి హీజ్ ఫిఫ్టీ పర్సెంట్ డెడ్ అని ఇచ్చారనుకోండి అది అది ఏమన్నమాటది అలా ఉంటుందా ఎక్కడన్నా డెత్ సర్టిఫికెట్ లేదు హీజ్ నాట్ డెడ్ అంటే అర్థమేటి హీజ్ అలైవ్ హీజ్ నాట్ ఎలైవ్ అంటే అర్థమేటి హీ ఈజ్ డెడ్ ఇన్ బిట్వీన్ ఏమైనా ఉంటుందా అలాంటిది ఉండవు ఎందుకంటే ది ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ మ్యూచువల్లీ అకామిడేటివ్ అన్నప్పుడు ఇన్బిట్వీన్లు ఉంటాయి ఇది కొంత అదో కొంత ఉండొచ్చు అన్నప్పుడు ఇన్బిట్వీన్ ఉంటాయి ఇది ఉంటే అది ఉండదు అది ఉంటే ఇది ఉండదు అన్నప్పుడు ఈ మధ్య మార్గాలు ఉండవు మధ్య మార్గం ఉండి సందర్భం ఉంటుంది మధ్య మార్గం లేని సందర్భం ఉంటుంది ఈ సత్ అసత్తులకి మధ్య మార్గాలు ఉండవు కాబట్టి ఎవడైనా ముందుకొచ్చి సగం ఉంది సగం లేదు ఇది శంకర్లు దృష్టాంతం ఇచ్చారు అర్ధజరతీయము అన్నారు అర్ధ జరతీయం అంటే వాడు సగం ముసలివాడు సగం ముసలివాడు అంటే ఈ బొడ్డు దాకా మీరు ఒక లిమిట్ పెట్టుకుని బొడ్డు పైన పడుచు బొడ్డు క్రింద ముసలి నేనేమన్నమాట అది అలా ఎక్కడైనా ఉంటుందా దీన్ని అర్ధజరతీయాన్ని ఇంకో రకంగా చెప్పారు అది ఎలాగంటే కోడి కుకు అర్థం భక్షణాయ అర్థం ప్రసవాయ అని దానికి వివరణ కూడాను అక్కడే ఇచ్చారు ఈ కోడి ఉంది చూసారా కోడి పెట్ట ఇది సగం మన మనం కోసుకు తినేస్తే కూర వండుకు తినేస్తే గుడ్లు పెట్టడానికి ఉండదు గుడ్లు పెట్టడానికి అట్టపెట్టేసుకుంటే కూరకి కోడి దొరకదు కోడి కూర ఉండదు కాబట్టి ఏం చేద్దాం సగం కోడిని కూర వండుకుందాం సగం కోడి గుడ్లు పెట్టడానికి అట్ట పెట్టుకుందాం ఉంటుందా అలా కాబట్టి ఈ సదసత్ ఈ అర్ధజరతీయ చూసారా అది మ్యూచువల్లీ అకామిడేటింగ్ వాటిల్లో కుదురుతుంది కానీ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ వాటిల్లో అది కుదరదు కాబట్టి ఈ సదస్యత్ అనే క్యాటగిరీని త్రోసికొచ్చినారు సదస్సత్ అంటే ఈ ద్వైతవాదులందరూ సదస్త్ అంటే శుద్ధాద్వైతము ద్వైతాద్వైతము ఇలాంటి ఫిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు సదస్సద్వాదులు రకంగా కాబట్టి బ్రహ్మ సగం ఉంది సగం లేదు అనే వాదము కూడా తప్పు కాబట్టి బ్రహ్మ సత్ కాదు అసత్తు కాదు సదసత్తు కాదు సో అంటే ఎలాగా సత్ కానీ అసత్తు కానీ అయ్యింది పరిచ్ఛన్నమైన వస్తువు పరిచ్ఛిన్నమైన పదార్థాలు ఒకసారి సత్తు అవుతాయి ఇంకోసారి అసత్ అవుతాయి సదసత్ అనే కేటగిరీ కేవలము మానస కల్పన తప్ప శబ్దమాత్రమేవా అది ఉరితే అలా శబ్దం తప్ప ఉరికే శబ్ద ప్రయోగం తప్ప దానికి సంబంధించి వస్తువు ఉండదు కుందేటు కొమ్ము అలాంటిది కుందేటు కొమ్మ ఏమి ఉండదు ఉడికి శబ్ద ప్రయోగమే ఉంటుంది ఈ సదసత్తు కూడా అలాంటిది సో బ్రహ్మ సత్తు కాదు అసత్తు కాదు సత్వసత్తు కాదు ఏ బ్రహ్మ పెద్దదా చిన్నదా మహత అను మీరు దానికి మీరు ఎసెటివ్గా ఆన్సర్ చెప్తే బ్రహ్మ పెద్దది అనుకోండి ఆ బ్రహ్మ నశిస్తుంది ఎందుకంటే పెద్దవన్నీ నశిస్తాయి అయితే పెద్దది కాదు చిన్నది అన్నారనుకోండి చిన్నవన్నీ నశిస్తాయి యాటమ్స్ నశిస్తాయి పర్వతాలు నశిస్తాయి మధ్యలో ఉన్నవి ఎలాగో నశిస్తాయి కాబట్టి బ్రహ్మని మహత్తని అణు అలా వర్ణించకూడదు బ్రహ్మ పెద్దవాడు త్రివిక్రముడు బ్రహ్మ పొట్టివాడు మరుగుజ్జు అంటూ అలాగా కథల్లో అలా చెప్పారు దాని అభిప్రాయం ఏమిటంటే నిజంగా ఆయన మరుగుజ్జుగా ఉన్నాడని నిజంగా పొడుగాటువాడిగా ఉన్నాడని కాదు అవన్నీ సింబాలిక్ స్టోరీస్ ఆ పర ఆ పరమాత్మతత్వాన్ని మహర్షులు చిన్నపిల్లలకి కథలు చెప్పినట్టుగా చెప్పారు కొన్ని సందర్భాల్లో ఆ చెప్పినప్పుడు వీళ్ళింత దేవాంతకులు అయిపోతారని ఆ వాళ్ళు ఊహించలేకపోయారు వాళ్ళు ఒక రకమైన అమాయకత్వం చేత ఆ కథలేమో కొన్ని చెప్పారు వీళ్ళు ఆ కథల్ని డిస్ట్రాప్ చేసేసి కథల మీద కథలు అల్లేసి చెలవలు పొలవలు పెట్టేసి మొత్తం అంతా తలకిందులు చేసి పెడతారని వాళ్ళు ఊహించలేకపోయారు సో ఇదో మాట వలసకి ఏదో చెప్తే అదే పట్టుకు వెళ్ళాడినట్టు అయిపోయేది అలాంటి కథలు ఇవ్వకూడదు లేవు వాట వలసకి ఏదో చెప్తే అదే పట్టుకు వెళ్ళాడు సో కాబట్టి బ్రహ్మ మహత్తు కాదు అణువు కాదు పెద్దా కాదు చిన్న కాదు అంటే ద్రవ్య ధర్మములు ఏవి కూడా బ్రహ్మ ఎందు న స్త్రీ నపుమాన్ నచ నపుంసకం ఏకబీజం ఈ జగత్తుకు ఉపాదానము బీజం అంటే ఉపాదానము బ్రహ్మయే తర్వాత కారణములు అనేక కారణములు ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఇక్కడ అనేక కారణములు కూడా లేవు ఒకే కారణము అది బ్రహ్మయే ఏకబీజం ఏకంచతత్తు బీజంచ అది అద్వయము అది ఏ జగత్తునకు కారణము అంటే జగత్తు ప్రకాశించటానికి సినిమా ప్రకాశించటానికి అది ప్రకాశం కారణమవుతుంది సినిమా ప్రకాశం మేము అనుకునేవాళ్ళం చిన్నప్పుడు సినిమా అంటే ఆ పెట్టి పూర్వం పెట్టినొచ్చేవి ఆ పెట్టి దాంట్లో ఫిల్ము రీలు దాంట్లో ఉంటుంది సినిమా అనుకునేవాళ్ళం ఓసారి సినిమా చూస్తున్నాం అమలాపురంలో కరెంటు పోయింది ఫస్ట్ సినిమా కరెంట్ పోయింది వర్షం సినిమా అంటే ఆరున్నర నుంచి తొమ్మిదింటి దాకా ఉంటుంది తొమ్మిది ఇంటి దాకా ఉంటుంది ఎనిమిది అవి కరెంటు పోయి సరిగ్గా మంచి టెన్షన్లో ఉన్న టైంలో కరెంటు పోయి కాబట్టి కరెంటు పోతే ఇప్పుడు సినిమా లేదు ఇట్స్ అండ్ ఎందుకంటే రీలు ఉంది బాక్స్ ఉంది వేసివాడు ఉన్నాడు ప్రాజెక్టులు ఉన్నాడు కానీ సినిమా తెర ఉంది ఉన్నాం కానీ సినిమా అయితే లేదు ఎందుకంటారు ఆ బ్రహ్మ లేదంటే ఆ ప్రాజెక్టర్ లైట్ లేదు ప్రకాశం లేదు ప్రకాశం ఉండాలి ప్రకాశం లేకుండా సినిమా లేదు బ్రహ్మ లాంటిది ఆ ప్రకాశం ఒక్కటే ఉండ ఏక బీజం ఈ వీలు ప్రోజెక్టరు ప్రాజెక్టర్ ఆపరేటరు చూసేవాళ్ళు వీళ్ళందరూ కారణాలు కాదు ఒక్క ప్రకాశం ఒక్కటే కారణం ఆ ప్రకాశమే ఆ ఆ సినిమాని నిలబెడుతుంది సినిమా కనపడేట్లా చూస్తుంది సినిమా సాగేట్లా చేస్తుంది సినిమాని వెళ్ళి తనలోకి ఆ ప్రకాశం ఒక్కటే ఉండాలి అటువంటి ప్రకాశము అంటే జ్ఞానము అంచేతనే జ్ఞానమునకు సంబంధం లేకుండా జగత్తు ఉండదు జ్ఞానంతో సంబంధంగానే ఉంటుంది జగత్తు అంటే జగత్తు తెలుస్తూ ఉంటుంది తెలిసి ఇదేదో అదే జగత్తు దానికి జ్ఞానంతో ముడిపెట్టాలి ఎందుకంటే మేము నిద్రపోయాలనుకున్న జగత్త ఏముంది జగత్తు లేదు జగత్తు అభావం కూడా లేదు నిద్రపోయినప్పుడు భావము లేదు అభావము లేదు ఎందుకంటే భావమైనా తెలియాలి అభావమైనా తెలియాల్సిందే జ్ఞానంతో ముడిపెట్టకుండగా ఇప్పుడు సినిమా బాగుందన్నా మీకు లైట్ ఉండాలి బాగులేదన్నా లైట్ ఉండాలి సినిమాలో హీరోని చూడాలన్నా లైట్ ఉండాలి వెళ్ళడని చూడాలన్నా లైట్ ఉండాలి అయితే ఇంకో పేర్ ఆఫ్ ఆపోజిట్స్ హీరోని చూడాలన్నా లైట్ ఉండాలి హీరోయిన్ను చూడాలన్నా లైట్ ఉండాలి లైట్ లేనిదే ఈ ఆపోజిట్స్ ఏమీ ప్రకాశించవు లైట్ ఉంటే అన్ని ఆపోజిట్స్ ప్రకాశిస్తాయి లైట్ ఇస్టి ఏక బీజం అదేవిధంగా ఈ లోకంలో పుణ్యం పాపం సుఖం దుఃఖం ధర్మం అధర్మం మంచి అయింది అన్ని ద్వంద్వలు అప్పుడే వేసవి కాలం ప్రారంభమైంది ఇది ద్వంద్వాల్లో ఒకటిది ఇంకెప్పటి జూన్ ఫస్ట్ వీక్ జూన్ పదో తారీఖు దాకా మామూలు వేపడాలు వే అరటిగా అలాగా వేపడం వేయడం రోస్టింగే నేను ఇవాళ మధ్యాహ్నం బయటికి వెళ్ళా అప్పుడే మనసులో ఒక ప్రతిజ్ఞ చేసేసుకున్నా ఇంకా మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడూ బయటకు వెళ్ళకూడదు అలా ప్రతిజ్ఞ చేసుకోగానే మళ్ళీ బ్రేక్ అయిపోతూ ఉంటుంది ఎక్కడో వెళ్ళాల్సి వస్తుంది యూ కెనాట్ అలా పంతం పెట్టి కూర్చునేది ఉండదు సో ఎనీవే ఈ ద్వంద్వములనన్నిటినీ ప్రకాశింపజేస్తూ వాటన్నిటికీ మూల కారణము ఏకబీజం అదే పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ సమము దాన్ని ఉపాసన చేయాలి నామరూపాలని ఉపాసన చేయాలి కానీ నామరూపములకు అతీతమైన తత్వాన్ని కూడా విస్మరించరాదు నామరూపములను ఉపాసన చేసే సందర్భంలో కూడా దాన్ని నామరూపములకు అతీతమైన ఆ పరమాత్మ తత్వాన్ని విస్మరించకుండా అటువంటిది ఒకటి అని గుర్తిస్తూ మనం పాసన చేయాల్సి ఉంటుంది ఇప్పుడో లక్ష్మి అన్నారనుకోండి ఏదో అందమైన రూపాన్ని పెడతారు అది ఆ రూపము జగత్తంతా వ్యాపించి ఉన్న సంపదకు శోభ సౌందర్యానికి సింబల్ శివుడు అన్నారనుకోండి ఏదో ఒక లింగాన్ని పెడతారు అంటే జగత్తంతా వ్యాపించి ఉన్న మంగళకరమైన ఆ పరమాత్మ తత్వానికి సింబల్ విష్ణువు అన్నారనుకోండి చతుర్విధ పురుషార్థములను భక్తులకు అనుగ్రహిస్తూ జగత్తంతా వ్యాపించి ఉండే పరమాత్మతత్వానికి సింబల్ చతుర్భుజ సింబల్ శంఖము ఓంకారానికి సింబల్ చక్రము కాలానికి సింబల్ ప్రతీది సింబల్ కౌస్తుభ మాణిక్యము జ్ఞాన తేజస్సుకి సింబల్ ఆయన ఏమన్నాడు సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ తద్ తత్తేజో విద్య మామకం ఆ తేజస్సంతా నాదే అన్నాడు తేజస్ అంతా నాదే అన్నప్పుడు మాణిక్యం ఎక్కడుంటుంది ఇప్పుడు కౌస్తుభం మాణిక్యం ఇక్కడు కౌస్తుభము అంటే తేజస్సు ఇక్కడే ఇక్కడ అంతేగాని పచ్చలు పథకాలు పెట్టేసి అలా మెడ వేసేసుకుని ఉంటాడు అలా డ్రెస్అప్ అయిపోయి తిరిగిస్తూ ఉంటాడని కాదు కాబట్టి రూపాన్ని ఆరాధించే సందర్భంలో కూడా దాని వెనుక ఉండే తత్వాన్ని విస్మరించరాదు తత్వాన్ని విస్మరిస్తే ద్వైతంలో పడుతుంట ఎందుకంటే ఈశ్వరుడికో రూపం ఉంటే మరి రూపం ఉంటుంది నా రూపము అల్పమైనది ఈశ్వరుడి రూపము గొప్పది నేను అయోగ్యుణ్ణి ఈశ్వరుడు చాలా గొప్ప యోగ్యుణ్ణి సో దెన్ వాట్ సపోజ్ నేను అల్పుణ్ణి ఈశ్వరుడు చాలా గొప్పవాడు సో వాట్ ఈజ్ ఇట్ ఓవర్ ఇట్ విల్ నెవర్ బి ఓవర్ నేను అల్పుడిని ఈశ్వరుడు గొప్పవాడు ఉన్నప్పుడు ఓవర్లతో ఏముండదు ఎందుకని ఈ అల్పుడికి ఏవో కొన్ని సమస్యలు అలా వస్తూనే కోరికలు పుడుతూనే ఉంటాయి అలాంటి ఆ సమస్యలన్నింటినీ ఎవరు తీర్చాలి అది తీర్చాలి ఆ కోరికల్ని ఎవరు ఈడేర్చాలి అది కూడా కాబట్టి వీడికి దేవుడికి మధ్యన భయాలు కామనలు లేని పరిస్థితి ఉండనే ఉండదు ఈ అల్పుడు అధికుల్లో ఏమంటే మీ దగ్గర పనిచేసే డ్రైవర్ మీకు ఒక కారు ఉందనుకోండి డ్రైవర్ని పెట్టుకున్నారనుకోండి ఆ డ్రైవర్కి మీకు మధ్యలో ఆ భయములు కామనులు లేని పరిస్థితి ఎప్పుడైనా ఉంటుందా ఉండదు ఆ డ్రైవరు మీకు కొంత సర్వీస్ చేస్తాడు కొంత లాభాన్ని పొందుతాడు అలాగే పోతూ ఉంటుంది ఈ దాసావంతో చేసేటువంటి భక్తి ద్వైత భావంతో చేసే భక్తి కూడా అలాగే ఉంటుంది అది ఎప్పుడూ అపూర్ణంగానే ఉంటుంది మీ కామనలు భయాలు అలాగే ఉంటాయి దేవుడు ఒకప్పుడు కామనల్ని తీరుస్తాడు ఒకప్పుడు తీర్చడు అది అలాగా ప్రవాహం కింద పోతుంది దాన్ని నిదమింగా చెప్పడం కూడా కష్టం